బహుభాషా కోవిదత్వం బహుముఖీన వ్యక్తిత్వం బహురంగ సవ్యసాచిత్వం బహురాజకీయ చాణుక్యత్వం అన్నిటికీ మించి అరుదైన అద్వైత మౌనం ఆయనే మన దేశ ప్రధాని శ్రీ పివి నరసింహారావు ఆయనే బ్రహ్మశ్రీ పివి నరసింహారావు పివి నరసింహారావు తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణం తన వైవిధ్య భరిత జీవితంలో రాజకీయాలలో బహుముఖ పాత్రలను పోషించి ఎందరికో ఆదర్శ నాయకుడిగా స్ఫూర్తినిచ్చి పుట్టిన గడ్డకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిపెట్టిన ఆ మహనీయుడు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించటం మన కనీస కర్తవ్యం శ్రీ పివి నరసింహారావు బహుభాషా కోవిదుడు బహుముఖీన వ్యక్తిత్వం ఆయనది అనేక రంగాలలో సవ్యసాచిగా ముందుకు సాగిన అరుదైన రాజనీతిజ్ఞుడు మౌన మునిలా కనపడే పీవి అపరచాణక్యుడని ప్రసిద్ధి సాహితీవేత్తగా ప్రారంభించిన ఆయన జీవితం సామాజిక ఉద్యమంలో రాటుదేలి రాజకీయ ఉద్యమంలోకి మలుపు తెరిగింది తెలంగాణ రైతాంగ ఉద్యమం నిజామాంధ్ర మహాసభలు కమ్యూనిస్టు నిజాం స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాల గురించి సంపూర్ణ అవగాహన కలిగిన వారు పివి నరసింహారావు అనేక ఉద్యమాల ద్వారా ఆయన వ్యక్తిత్వం నాయకత్వం వికసిస్తు వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితుడై బహిష్కరించబడి నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తి చేశారు పివి గారు పంతొమ్మిది జూన్ ఇరవై కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో జన్మించిన పివి నరసింహారావు ఉన్నత విద్యను అభ్యసించటంతో పాటు ఉత్సాహంగా అనేక భాషలను నేర్చుకున్నారు ఏడు భాషలలో నిష్ణాతుడుగా ప్రసిద్ధుడైన పీవీకి పదిహేడు భాషలలో ప్రవేశం ఉందంటే ఆయన నిత్య విద్యార్థిగా ఎలా నిరంతరం అధ్యయనం చేసేవారో ఊహించుకోవచ్చు సాహిత్య రంగంలో సదాశివరావు దేవులపల్లి రామానుజరావు కాళోజీ నారాయణరావు కాళోజీ రామేశ్వరరావు తదితరులతో సన్నిహితంగా కలిసి తిరిగారు నిజాం రాజ్యంలో సాగిన నిజాం విత్రేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వామి రామానంద తీర్థ అనుచరుడుగా ప్రారంభమై రాష్ట్ర రాజకీయాలలో ఆయన వారసుడిగా పీవి ప్రసిద్ధి పొందారు తాను రాసిన చారిత్రాత్మక నవల స్వీయ చరిత్ర కలగలిసిన ఇన్సైడర్ లోపలి మనిషి అనే గ్రంథాన్ని స్వామి రామానంద తీర్థగారికి అంకితమిచ్చి తన గురు భక్తిని చాటుకున్నారు అలా ఒక ఆదర్శవంతమైన స్నేహశీలిగా రాజకీయాలలో కొనసాగటం పీవీ విశిష్టత తనకు అక్షరాభ్యాసం చేసిన గురువు ఎవరని విలేఖరులు అడిగినప్పుడు ప్రధాని హోదాలో ఉన్న పీవీ గారు తడుముకోకుండా నరసింహపంతుల పేరును సగర్వంగా చెప్పారు మాతృభాషలో ఉన్నత స్థాయి విద్యాబోధన జరగాలని జాతీయ స్థాయిలో ప్రతిపాదన వచ్చినప్పుడు ఇతర భాషల నుంచి అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించుకోవలసి వచ్చింది అందుకు పివి నరసింహారావు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడే తెలుగు అకాడమీని స్థాపించారు చాలా కాలం దానికి చైర్మన్గా కొనసాగారు ఒకే పార్టీలో ఉంటూ గ్రూపు రాజకీయాలు నడుపుతూ తనను అణిచివేసే ప్రయత్నాలు చేసినప్పుడల్లా సహనం వహించి తన అవసరం అనివార్యమైన సందర్భంలో తన ప్రత్యేకతను చాటుకొని తిరిగి చాలా మంది తక్షణ అవసరాల కోసం ఆలోచిస్తే పివి దూరదృష్టితో ఆలోచించి రాజనీతిజ్ఞుడిగా కొనసాగారు పివి నరసింహారావు అనేక విషయాలలో భిన్నంగా ఆలోచించేవారు పివి రాజకీయ జీవితం కరీంనగర్ జిల్లా మంధని నుంచి ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు వరకు శాసనసభకు మంథని నుంచి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల దాకా అనేక శాఖలకు మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై రెండు సమాచార శాఖ పంతొమ్మిది వందల వైద్య ఆరోగ్య శాఖ పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్భై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జై తెలంగాణ ఉజ్యమం తెలంగాణ రాష్ట్రం కావాలని పెద్ద సాగిన ఉద్యమం అనేక రాజకీయ మలుపులకు దారితీసింది ఆ క్రమంలో కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామాతో పంతొమ్మిది వందల నరసింహారావు తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పివీ నరసింహారావును పదవు నుంచి దించటానికి జయాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించడంతో పివి భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉపాధ్యక్షులుగా జాతీయ భాష హిందీ విస్తరించడంలో విశేష కృషి చేశారు పంతొమ్మిది వందల మహారాష్ట్రలోని రామ్టెక్ నుంచి ఎనిమిదవ లోక్సభకు ఎన్నికయ్యారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా తరువాత రక్షణ శాఖ మంత్రిగా మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు పివి నరసింహారావు గారికి సంగీతమన్నా సాహిత్యమన్నా సినిమాలన్నా భారతీయ తత్వశాస్త్రమన్నా రాజకీయ వ్యాఖ్యానమన్నా ఎంతో ఆసక్తి రాజకీయాలకు స్వస్తి చెప్పి తన శేషజీవితాన్ని హైదరాబాదులో గడపాలని తనకిష్టమైన సాహిత్య సంగీత కళారంగంలో తిరిగి కృషి చేద్దామనుకున్న సమయంలో పీవి ఊహించని రీతిలో ప్రధానమంత్రి పదవి చేపట్టవలసి వచ్చింది ఆర్థికంగా క్లిష్ట ఉన్న దేశాన్ని అంది ప్రపంచీకరణ ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధి పథంలోకి నడిపించారు భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ప్రశంసించబడ్డారు బిజెపి ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి వాజ్పేయి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ విధానాలను మరింత ముందుకు తీసుకువెళ్లారు పంతొమ్మిది సరళీకృత ఆర్థిక విధానాలు వేగం పుంజుకోవడంతో పివీ గారి దూరదృష్టి ప్రధానం ఇవాల దేశం అప్పుల నుంచి ద్రవ్యోల్బణం నుంచి నిరుద్యోగం నుంచి బయటపడుతూ ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తయారు చేస్తున్న దేశంగా ప్రసిద్ధి పొందటానికి పివి నరసింహారావు పాలనాకాలంలో వేసిన బీజాలే ప్రధాన కారణం ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన లోక్సభ రాజ్యసభలలో ఏ సభలో సభ్యుడు కాదు ప్రధానమంత్రి అయ్యాక నంజాల నుండి పోటీ చేసి ఐదు లక్షల పైచులకి మెజారిటీతో గెలుపొంది గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ బుక్లో స్థానం పొందారు కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ గారి కుటుంబం వెలుపలి వ్యక్తి ప్రధానమంత్రి కావటం కూడా దక్షిణాది వ్యక్తి కావటం దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అనేక సమస్యలను ఎదుర్కొని పరిష్కరించుకుంటూ భారతదేశ సర్వసత్తాకతను సమున్నతంగా నిలిపిన మహనీయుడు టీవీ రెండు వేల ఒకటి డిసెంబర్ ఇరవై మూడున తన ఎనభై మూడవ ఏట పరమపదించారు భారతదేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన విద్వన్మణి శ్రీ పివి ఆయన అంతర్జాతీయ పౌరుడు పివి ఓ విశ్వ మానవుడు పివి ఓ మహామనీషి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై పివి జయంతి నాడు డిసెంబర్ ఇరవై పివి వర్ధంతి నాడు ముకుళిత హస్తాలతో శ్రద్ధాంజలి ఘటిద్దాం ఆ బ్రహ్మణ్యుడి స్ఫూర్తితో విశ్వమానవ కళ్యాణానికి కంకణం కట్టుకుందాం ఓం శాంతిహి శాంతి శాంతి